కీర్తన నూట నలభై ఒకటి నారాయణుడితడు నరులారా మీరు శరణనరో మిమ్ముగా తలచిన చోటను తానే ఉన్నాడు వలెనను వారికైవసమిపుడు కొలచెను మూడడుగుల జగమెల్లానూ కొలిచిన వారి చేకొన చేకొనకుండునా ఎక్కడ పిలిచినాయేమణిపలికి మొక్కిన మన్నించు మునుముగను రక్కసులనచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగాయేల చూచిన ఎందెల్ల చూపును రూపము ఓచిక పొగడిన ఉండు నోటను ఏచిన శ్రీవెంకటేశుడే ఇతడటా చేచేత పూజింప శవలుగొనడా